ప్రైజ్ లోట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేర్ ని స్టార్ట్ చేసుకున్నాము పారాధనలో జాయిన్ అయినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లాట్ ప్రేర్ ని స్టార్ట్ చేస్తే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాము ప్రసాద్ బ్రదర్ మీరు స్టార్టింగ్ ప్రేర్ చేయండి సుధాత సిస్టర్ సాంగ్ పాడతారు వినిపిస్తుంది బ్రదర్స్ చేసుకుందాం పరిశుద్ధుల మహానతుల గణ మహానత్తుల ఈశ్వరాజ గొప్ప దేవాణి లెక్కలేని కోట్ల ఉందండ్రి అయినా ఈ సాయంత్రం ఉదయకాల సమయం నుండి తండ్రి సాయంత్రకాల సమయం వరకు తండ్రి కాల్చి కాపాడు అయినా నీ సజీవు నిలబెట్టినందుకు నీకా లెక్కలేని కోట్ల అంత్రి ఈ సాయంత్రం కాల సమయం నుండి తండ్రి అయినా నీ స్కై పారుదన ప్రభావం నడిపించినందుకు నీకా లెక్కలేని కోట్ల ఉంట్రీ మరి నైనా అనుదినము ప్రభావ మరి స్కై పాప ఆగిపోకుండా తండ్రి ప్రభావం మరి ఇప్పటి వరకు నడిపించినందుకు నీకే లెక్కలేని కోట్ల అంత్రి మరి రాని వారు ఎంతో మంది ఉన్న తండ్రి ప్రభా వారందరినీ కూడా ప్రభా మరి నీ సన్నిధిలోకి నడిపించండి నాయన తండ్రి ప్రభా మరి ప్రతిదినూ ప్రభా మా పనులన్నీ ముగించుకొని ప్రభా మరి సమయానికి ప్రభా నీ స్కై పారధన ఉండలాగిన తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా మరి సన్నిధిలోకి నడిపించండి దేవా నైనా మారిన వారు ఎంతో ఉన్నారు తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డని మార్చండి రక్షణలోకి నడిపించండి దేవా ఉపదేవ మరి స్కై పార్ధనలో ప్రభా స్కై పార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మరి బ్రదర్స్ సిస్టర్స్ చెప్పే ప్రార్థనలు ప్రభా మరి వాక్యాలు ప్రభావం మేము నేర్చుకోవాలి నేర్చుకున్న జ్ఞానం తెలివిని మాకు దయచండి ప్రభు మరి పాటల ద్వారా వాకం ద్వారా మీరే మేము పొందామని ఏసి క్రీసు పరిశుధనంలో అరిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే ప్రైజ్లా సిస్టర్ ప్రైజుల బ్రదర్ అక్క మీరు పాట పాడండి అక్క ప్రభుని స్థూతిస్తూ ఒక పాట పాడుతున్నాం శాశ్వతమైనది నాయ చూపిన కృపా శాశ్వతమై నదీ నీవు నాయడా చూపినా కృపా అనుక్షణం నన్ను కనుపావళే కాచినా కృపా అనుక్షణం నను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమై నదీ నీవు నా చూపిన కృపా నీకు బహుదూరమ తండ్రి నీకు బహుదూర మైనా చేత్య సుఖ శాంతి నా కో నిత్య సుఖ శాంతి నాకు నిదుకోాశ్వతమై నది నీవు నా చూపి కృపాను మరచినా నేను మరువా లేదంటే తల్లి తన బిడ్డ మరచీనా నేను మరువా లేదంటే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే ీ ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే శాశ్వత మైనది నీవు నాయడ చూపిన కృపాటు మీకో కి దొరికేదను తట్టుడి మీకు తెరచేదను వేదకు వారికి దొరికేదను అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదనంటివే అడుగు ప్రతివానికి నీ ఆత్మను ఇచ్చేదానే శాశ్వతమైనది నీవు నాయ చూపిన రుఫర్వతములు తలగినను పర్వతములు తొలగినెట్టలు నా నాగ్రూప నిన్ను వీడద నీ నా నాగ నిన్ను వీడద నీ అభయ మేచితి శాశ్వతమై నదీ నీవు నాయ చూపినా కృపా అనుక్షణం నన్ను కనుపాపవే కాచినా కృపా అనుక్షణం nan kanu papavale tachina krupa shashvata mainadi re bhunayada chupina krupa praise god thank you sister ప్రైజ్ లాడక్క థ్యాంక్ యూ అక్క మన మధ్యలో ఉన్న స్వప్న సిస్టర్ వాక్యంలోకి నడిపిస్తారు ప్రైజ్ లాడక్క అందరికి ప్రైజ్ ప్రార్థన స్తోత్రం ప్రభు పురుషులకు తండ్రి దేవ సర్వత సర్వశక్తివంత స్తోత్రం ప్రభా ఇంకా ఇచ్చిన సమయాన్ని బట్టి నెల స్తోత్ర అయా ప్రభు మన తండ్రి నేనే దేవా ఇక సచీవులకు పెట్టినారయ్యా అందరం బట్టి మీకు వందన లేదు అనే వాక్యం మేము వచ్చిన ప్రభాతండి అయా ప్రభావ మరి మీరు బయలుపరచడం అయా ప్రభావ మేము అర్థం చేసుకోవడానికి జ్ఞానం దయచేతండి దేవా అయ్యా వాక్యం ధ్యానిస్తుండగా ప్రభాతం అయా ప్రభావని యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచే ప్రభావ నేను కాదు ప్రభా మీరే మాట్లాడండి ప్రభావ మరి అందులో సత్యమంత మాకు బయలుపరచడం చేసి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి రెండవ రాజులు పదిహేడో అధ్యాయము ఏడవ అష్టమి చూసుకుంది ఐగుప్త దేశంలో నుండి అయ్యాను ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్త రాజన కారు యొక్క బలముకి ఎట్టింద నుండి తమ్మును విడిపించిన తమ్మును విడిపించిన తమ దేవుడైన యుగప దృష్టికి పాపము చేసి ఇతర దేవతలందు భయభక్తుడు నిలిపి తమ ఎదుట నిల్వకుండా తమ ఎదుల తమ ఎదుట నిల్వకుండా యహోవ వెళ్ళబోట్టిన జనముల కటులను ఇస్రాయల్ రాజులు నిర్ణయించిన పటులను అనుసరించు ఉంది మరియు తమ దేవుడైన యహోవ విషయంలో కపటం కలిగి దుర్బోధనలు బోధించు అడవి అడవి గుడిసేల నివాసులను ప్రాకారములు పట్టణ నివాసులను తమ స్థలముల తమ స్థలములన్ని కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీద మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతర్షణ విగ్రహంలో నిలబెట్టి దేవతా స్తంభం నిలిపిడి తమ ఎదుట నివ్వకుండా యహోవా ఎల్లగొట్టిన జను జనుల వాడుక చప్పున ఉన్నత ఉన్నత స్థలములలో రూపం వేయిచు చెవితనము జరిగించు యహోవ యహోవకు కోపం పుట్టించి చేయకూడదని వీటిని వచ్చి యోహ తమకు ఆజ్ఞాపించిన వాటినే చేయించు చేయించు పూజించుకుండి అయినను అయితే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ దేవుడు ఎట్లయితే తమ చేతుల నుంచి దేవుడు విడిపించి ఆ యొక్క ఐగ్తుని నుంచి విడిపించే దేవుడు వాళ్ళ దేవుని యొక్క కట్టులను చెప్పి తన ధర్మశాస్త్రం అంతటి వివరించి నడుచుకోమని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఇజనల్ పర్సన్ దేవునికి వ్యతిరేకంగా మరలా వీళ్ళు ఏం చేస్తారంటే అన్య దేవతలను తట్టు మళ్ళీ దేవునికి వ్యతిరేక పాపం చేసి భయంకరంగా కోపం పుట్టిస్తున్నాడు ఇజ్రాయిల్ ప్రజలు అయితే ఇది మనకి దేవుడు ఎందుకు చూపిస్తుందంటే ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టే దేవుడి వాక్యం మనకు మాట్లాడుతున్నాడు ఎందుకంటే చూడండి దేవుడి దృష్టి దృష్టికి వీళ్ళు పాపం చేశారంట కదా దేవుని భయభక్తులు నిలపకుండా భయంకరంగా దేవునికి కోపం పుట్టిస్తున్నారంట వీళ్ళు చూడండి యహవా ఏదైతే చెయ్యదని చెప్పిందో వాటినే చేయించుకుంటూ వీళ్ళంట దేవునికి కోపం పుట్టించడంట కదా ఇజ్రాయల్స్ అయితే చూడండి తమ దేవుడైన ఎవో విషయంలో అంట కపటము కలిగిన దుర్బోధనలు బోధించుతూ ఉన్న ఉన్నారంట తమ దేవుడైన విషయమే అంట దుర్బోధనలు పుట్టించున్నారంట అయితే చూడండి ఆ టైంలో రాజులు ఉండేవారు కదా ఆ రాజుల టైంలో ఏ రాజు ఏ కట్టలు నియమిస్తే వాళ్ళు ఆ కట్టలు వాళ్ళు అనుసరించి నడుస్తున్నారనమాట అయితే చూడండి విజ్రాలు రాజులు నిర్ణయించిన కటలను అనుసరించు ఉండేది మరియు ఇజ్రాలు వారు తమ దేవులను భవిష్యంలో అవ్వటం కలిగి దుర్బోధనలు బోధించు ఉన్నారంట ఆ టైంలో చూడండి వీళ్ళు ఎట్లయితే తప్పులు చేసుకుంటా ఒక రాజు దేవుడు చెప్పిన నియమాలు పాటించకుండా దేవుడు చెప్పిన ఆగ్నే ధర్మశాస్త్రం అంతా వీడు పాటించకుండా రాజులు ఎట్లెట్లా వస్తుంటే ఏ రాజు ఏ కటలను అనుసరిస్తే ఆ కటల ప్రకారం అరిచరు ఇతర దేవతలను పూజిస్తూ ఇతరుల ఆచరణను పాటించుకుంటా వీళ్ళు ఉన్నారు అయితే దేవుడు అప్పుడు ఏం చేసిండు అయితే పదకొండవ వర్షంలో మనం చూసుకుంటే యహవగా వెళ్ళబొట్టిన జనం జనుల వాడుక చూపునంట ఉన్నస స్థలంలో దూపాలం వేయించు చెడుతనం జరిగించడంట వీళ్ళు చూడండి ఇప్పుడు కూడా అంతట్లా జరుగుతుంది కదా అయితే యహవా యహవాకు కోపం పుట్టించడంట వీళ్ళు చేయకూడని వేటిని కూర్చి యహవ తమకు ఆగ్రమించిన వాటిని చేసి పూజించడంట అయితే చూడండి పద్నాలుగో వర్షం చూసుకుంటే మనం యహవా దృష్టికి విశ్వాసఘాతకు లేనంట తమ పితరులు ముష్కరులైనట్టు తామును ముష్కరులేని వారు ఆయన కటులను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించేట వ్యర్థమైన వాటిని దానిని అనుసరించు వ్యర్థులై వారు వాడుక చొప్పున మీరు చేయకూడని ఎక్కువ తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాద వారి వంటి వారై చూడండి అయితే చూడండి ఏదైతే దేవుడు చేతున్నాడు అది చేసుకోవటానికి భయంకరంగా విపరీతంగా దేవునికి ఊపముట్టిస్తున్నారంట ముష్కరులైనట్టు తామును ముష్కరు లేనంట తమ పితరులు విశ్వాసఘాతకులు ఎట్లా అయితే ముష్కరు లేరును అలాగే ముష్కరులే అంట ఎట్లున్నానంట ఆయన కట్లను తమ పితరులు చేసిన నిబంధనలు ఆయన అంట తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించిస్తున్నారంట అంట మనుషులంటే ఈయన అంటే వారి జనుల జన ఎట్లున్నంటే వారంట వాడుకల చొప్పున మీరు చెయ్య కూడా తన యోహ తమకు సెలవు ఇచ్చిన తమ చుట్టూనున్న జనులంట తమ చుట్టూన్న జనుల మధ్యను మర్యాదలను అనుసరించి కదా చుట్టూన్న జనులు మర్యాదను అనుసరిస్తున్న కానీ దీవుల వాళ్ళు అనుసరిస్తలేరు అయితే చూడండి వాటి వంటి వారై ఉన్నారంట విలు ఇప్పుడు చూస్తే కూడా ఎట్లు అంటే మనుషులు కదా ఎట్లైనా ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి ఈ లోకంలో కదా మనుషుల మర్యాద చొప్పున వారి యొక్క ఆచారాలు చొప్పున వారి యొక్క కట్టరుల అనుసరించే నడిచే ఉన్నా ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది కదా దేవుని యొక్క దేవుని దగ్గరికి వచ్చి కూడా కదా దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఉన్నారని దేవుడు ఇక్కడ చూడండి యోహ ఆగ్నలన్నిటిని అనుసరింపక పోత విరములైన దూడలను వేటి వేటినో రకరకాల అన్నిటిని చేసుకొని వీళ్ళు పూజిస్తా అయితే యోహా దృష్టికి చరితనం చేయుటకే తము తాము అమ్ముకున్నారంట వీళ్ళు అయితే చూడండి ఆయనకు కోపం పుట్టించిది కాబట్టి యోహ ఇజ్రాల్ వాళ్ళందరూ బహుగా కోపించి తన సముఖం నుండి వారిని వెళ్ళగొట్టాను కనుక యూధ గోత్రం కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే చూడండి వీళ్ళందరినీ దేవుడు తన సముఖం నుంచి వెళ్ళగొట్టినట ఎవరి దేవునికి ఇలా విధు వివిధంగా చేసే వారిని అంటే విగ్రాధన చేస్తూ ఆయన విపరీతంగా కోపం పుట్టిస్తూ అసహ్యమైన కార్యాలు చేస్తూ అసహ్యంగా జీవిస్తున్నాడంట వీళ్ళు తన మరి విసర్జి వారిని శ్రమ పెట్టి దోపుడు చేతికి అప్పగించినట్ట దేవుడు వారందరినీ విసర్జించి ఎవరికి దోపుడుగాళ్ళ చేతికి అప్పగించిన అంటున్నారు దేవుడు ఈ దోపుడుగాళ్ళు అంటే ఈ శత్రువులు వీళ్ళంతా దోపుగాను శత్రువులకు దేవుడు అప్పగించిన వీళ్ళందరినీ అయితే ఎప్పుడైతే శత్రువులకు అప్పగించడం శత్రువులకు అప్పగించిన కానీ వీళ్ళకి బుద్ధి అప్పగించినప్పుడే మళ్ళీ దేవుని దేవునికి ఎవరు ఒక ప్రవక్త రావడము కదా మళ్ళీ దేవుని గురించి చెప్పడము వాళ్ళు మళ్ళీ మారినట్టు మారినట్టు ఉండడం కొన్ని రోజులు మళ్ళీ అదే విధంగా ప్రవర్తించడం చేశారు వీళ్ళంతా రిజల్ట్ బదు అయితే చూడండి దేవుడు ఇది మనకి ఎందుకంటే దృష్టానం మనకి ఇవన్నీ మనకు చెప్తున్నాడు ఏంటంటే ఈ విధంగా అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న టైంలో కూడా ఎట్లా ఉంటున్నాము మనము మన మధ్యలో ఉన్న వాళ్ళు మనము ఇక జనుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ఇలా ఎట్లుంటున్నాం అని చెప్పి దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు చూడండి వాక్యము తన సమకం నుండి ఆయన ఇజ్రాయేల్ గోతంలో దావిద ఇంటి ఇంటి వాళ్ళ నుండి విడవొట్టి విడ ఏం చేసినంట నేబాతు కుమారుడైన ఎరోబాము రాజు రాజుగా చేసుకునేడంట ఈ రాజు ఈ ఎరోబాము ఇజ్రాయేల్ వారు యొహవాను అనుసరి అనుసరింపకుండా ఆయన ఆయన మీద వారిని తుడుగా తిరుగబడేసి వారు ఘోర చేయడం కార ఆయనంట ఈ ఎరుబాము పెద్ద దుర్మార్గుడు యహుబ ఎరుబాము చాలా దేవునికి విరుద్ధమైన వ్యతిరేక అనమాట ఆయనకి వ్యతిరేకంగా అన్ని విరుద్ధమైన ఆచారాలను తెచ్చిపెట్టిన అయితే చూడండి పాపములు అయితే ఎరుబాము చేసిన పాపంలో దేనిక వాటిని అనుసరించు వచ్చినంట కనుక తమ ద్వారా యహువా సెలవిచ్చిన మాట చూడండి ఆయన ఇజ్రాల్ వారిని తనము సముఖం నుండి వెళ్ళగొట్టాను కదా అయితే చూడండి ఆయన ఇజ్రాయల్ వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టాను ఆ హేతువు చేత వారంట తమ స్వదేశంలో నుండి అదా ఒక రాజు అక్కడ దేశములోనికి చెరకొట్టుకోబడి పోయింది నేటి వరకు వారు ఉన్నారు అయితే చూడండి వీళ్ళంటాం ఈ శత్రు రాజు చేతికి వీళ్ళు కదా దేవుడు యొక్క ఉగ్రత చేత వీళ్ళు ఏమైందంటే శత్రు రాజు చేతికి ఇప్పుడు కూడా కదా మనకు ఉన్నారు ఇప్పుడు కూడా మనకు శత్రువు ఉన్నాడు కదా అప్పుడు అట్లా శత్రువు చేతులకు అప్పగించడం కానీ దేవుడు దుఃఖుడుగాళ్ళ చేతికి కానీ ఇప్పుడు ఆయనకి విరుద్ధంగా ఉంటే ఆయన ఏదైనా విషయంలో వ్యతిరేకంగా పాపం చేస్తే ఆయన ఖచ్చితంగా శత్రువుకు అప్పగిస్తాడు కదా ఇప్పుడైతే శత్రువు మనకి కళ్ళకు కనపడకుండాడు శత్రువు అప్పుడు రాజులను రాజులకు వాళ్ళకి అప్పగిస్తున్న దేవుడు కానీ మన కళ్ళకి కళ్ళ దుష్టుడు యొక్క సైతాను వాడు వీటి శత్రులు ఉన్నారు కదా ఈ దురాత్మలన్నీ మనకి శత్రువులే కదా దేవుని వైపు నుంచి మనము పడగొట్టి అవి పడతా ఉంటాయి అనమాట దేవుని బిడ్డల మీద కదా చూడండి అయితే దేవుడు ఏం చేస్తున్నంటే శత్రు శత్రుకి అప్పగిస్తున్న వీళ్ళందరినీ అయితే అప్పుడు ఏం చేసిన ఇక్కడ శత్రుకు అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేసినట్ట అప్పుడు శత్రుకు అప్పగించినప్పుడు మళ్ళీ దేవుడి తట్టు మళ్ళడము ఆరాధించినట్టు పూజించిన అన్నట్టు చేసినట్టే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అన్ని జనుల మర్యాద చప్పులు నడుచుకోవడం మళ్ళీ వాళ్ళ విధులను వాళ్ళ కట్లను ఆశరించడం వాళ్ళ దేవతలను తెచ్చి పెట్టుకోవడం వాళ్ళని పూజించడం మళ్ళీ ఆ విధంగా చేసిన అనమాట అయితే చూడండి ఇప్పుడైతే ఆహాటంగా మనకైతే వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని చేసినట్టు ఇప్పుడైతే మనకు కన్ఫ్యూర్ కానీ ఇప్పుడు కూడా విగ్రహాధన చేస్తున్నారు అక్కడ దేవుడిని ఆరాధిస్తున్నట్టు ఉంటారు వాళ్ళు వేరేగా విగ్రాధన చేస్తున్నాడు చూడండి అయితే చూడండి ముప్పై నాలుగు ముప్పై ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆ యహోవైందు భయభక్తులు పూనక వారి నిబంధన వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటిని నమస్కరింపకై పూజ చేయకయు బలు అర్పింపకయు మహాధికారం చూపే బాబా బహుబలము చేత ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని రపించిన యహోవైందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలును అర్పింపలేనని అని పేరు పేరు పెట్టబడిన సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకై ఆయన ఆజ్ఞ ఆయన అజ్ఞాపించిన కట్లను కానీ విధులను కానీ ధర్మశాస్త్రము కానీ ధర్మ ధర్మమందు దేనిని కాని అనుసరింపకే ఉన్నారు మీరు అయితే మరి ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినంలన్నీ మోషమేపు ప్రాశించినట్లు కట్లను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మం నేను మీతో చేసిన నిబంధనను మరువక ఇతర దేవతలను పూజింపకే ఉండేవాళ్ళేనని మీ దేవుడైన యహోయందు భయభక్తుడు గలవారు ఆయన మీ శత్రుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడని ఆయన సెలవు ఇచ్చిన సెలవు ఇచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వకు మర్యాద చొప్పునే జరిగించు వచ్చిరి ఆ ప్రజలు అలాగూ యహువైందో భయము భయభక్తుడు గల తమ తమ తమ విగ్రహములను పూజించు వచ్చిరి అయితే చూడండి వాళ్ళు ఏం చేసినారో దేవునికి భయపడి దేవునే భయపడి దేవుని భయభక్తులు ఉన్నట్టు ఉన్నారు కానీ మళ్ళా పక్కన వీళ్ళు తన్ని తెచ్చిపెట్టుకొని ఉన్నారనమాట ఏమని కదా ఏం తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళు మళ్ళా విగ్రహములను పూజించు వచ్చింది చదువున యహోయందు పద్నాలుగు నలభై ఒక వర్షం చూసుకుంటే యహోవాయిందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములంటే వాళ్ళు ఏం చేసినట్ట పూజించు వచ్చిది అదేంటి మరి యహోవాయిందు భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉన్నారు మళ్ళీ ఏం చేసిన విగ్రహాదును చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు పూజ విగ్రహాలను పూజిస్తూ ఉన్నారనమాట చూడండి మరియు తమ పితరులు చేసినట్లు వారు వారి ఇంటి వారు వారి సంతతి వారు నేటి వరకు చేయించు చేయించున్నారు కదా నేటి వరకు చేయించున్నారు అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది కదా అయితే చూడండి ఆయన మీ శత్రుల చేతుల నుండి అనే ఇమ్ముని విడిపించునని సెలవించినా కానీ కదా మీరు ఇవన్నిటిని మీరు తీసి పడేస్తే మళ్ళీ మీ శత్రుల నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని అని దేవుడు చెప్తూ వాళ్ళు మళ్ళా భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉండి దేవుడిని ఆరాధిస్తున్నట్టు చేసుకుంటా వీగు రాళ్ళకి చేస్తా ఉన్నారని చెప్తున్నారు దేవుడు ఇక్కడ మనకు బయటపడతాయి అయితే అయితే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే వీళ్ళు ఎట్లా దేవుని అందరూ ద్రైభక్తులు కలిగి మళ్ళీ ఆ చేస్తున్నారు చూడండి అయితే మనము చూస్తున్నాము అయితే వీడ మనం ఇక్కడ పదిహేడు పదిహేడు ఇరవై తొమ్మిది చూసుకుంటే వీళ్ళు రకరకాల దేవతలను పెట్టుకొని రకరకాలుగా పూజిస్తూ వీళ్ళంతా ఎక్కువనంటే ఆకాశ సంభములను పూజించినట్టు ఇక్కడ ఆ ఆకాశ గ్రహాలను ఆ సమలను ఆ సూర్యచంద్రలను పెట్టుకొని వీడంట ఆరాధన చేశారు అంట బాగా వీడు అయితే ఇవన్నీ చేయదనే దేవుడు దేవునికి ఇవన్నీ చేయడం అసలు కదా ఇదే చేశారు కదా ఇప్పుడు కూడా ఇవన్నీ విఘ్నాదన కిందకే వస్తున్నాయి కదా ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా దేవుడిని ఆరాధించుకుంటే ఇవన్నీ ఈ విధంగా పూజించే వారు కూడా ఉన్నారు ఆకాశంలో వాటిని పెట్టుకొని పూజించడము చేట్లను వాటిని అన్ని పెట్టుకొని పూజించే వారు ఉన్నారు మరి చూడండి అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇవి మనకి ముందు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు ఈ రోజు ఇలాంటి ఇట్లా కాబట్టి మనము జాగ్రత్తగా దేవుడు మనకి వాక్యము మనకి చూపిస్తున్నాడు బయలుపరుస్తుంది ఈ రోజు అయితే చూడండి ఆయన మీ శత్రుల చేతిలో ఆయన సెలవిచ్చిన వారు ఆయన మాటను ఆయన మాట వినక తమ పూర్వ మర్యాద చొప్పుననే జరిగించున్నారంటే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కదా తమ ఇష్టానుసారము కదా ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏం చెప్పి ముష్కరులు మీరు ఎందాక మనం చదివిస్తుంటారా వీళ్ళంటే దుర్బోధనలు చేస్తున్నారంట ఎవరు ఇజ్రాయల్ రాదు నిర్ణయించిన కట్లను అనుసరించు మరియు ఇజ్రాయల్ వారు తమ దేవుడనేహ విషయంలో అంట కలిగి దుర్బోధనలు బోధించుచ్చు ఉన్నారన్నమాట ఈ దుర్బోధన మనం ఎట్లా గుర్తుపెట్టాలి కదా మంచిగా బోధించినట్టే ఉంటుంది కానీ వీళ్ళ దుర్బోధ ఉంటుంది అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు లేదా వీటి అన్నింటిని ఆశ్రయించుకొని దేవినైతే విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు ఆయనను వెంబరించమని వాటిని పెట్టుకొని మన దేవుని వెంబరిస్తున్నాడంట ఇక్కడ లేదా ఇక్కడ కూడా ఇప్పుడు అట్లే జరుగుతుంది వేటిని అయితే దేవుడు వాటినే పెట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఆ దేవుని వెంబరిస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాం మనం కదా అయితే చెప్పటానికి రాదు కదా పలానా ఇట్లా పలాన దగ్గర పలాన తగ్గర సంఘాలని మనం చెప్పలేం కానీ ఇప్పుడు జరుగుతుంది మనం చూసే డిసెంబర్ మన జనవరి టైం అంతా ఇట్లనే జరుగుతుంది ఇట్లనే ఉంటుంది దేవుడు ఏది అదే చేసుకుంటా అంటారు మళ్ళీ దేవుడిని అందు భక్తి కలిగినట్టు ఉంటానన్నమాట అయితే చూడండి మన పద్దెనిమిది వచ్చిన క్వశ్చన్ అంటే రాజును ఏనా కుమారుడైన ఉషయ ఏడు బావిలో మూడవ సహస్రం యూద రాజును అహాజు కుమారుడైన హిజ్కి ఇలా నారభించను అతడు ఎట్లానంట ఇన్ ఆగమించిన పంట ఇరువతి ఐదేళ్ల వాడే ఎరుష లేనిందు ఇరవై తొమ్మిది సంవత్సరాలను ఏడును అతని తల్లి జకేరియా కుమార్తె ఆమె ఆబి పేరు తమ తన పితరుడైన దావి దోచేసినట్లు అతడు దేవ దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ఉన్నత స్థలములను కొట్టి విగ్రహములను పగిలగొట్టి దేవస్థా స్తంభములను పడగొట్టి మోస చేసిన ఇతడి సర్పమును చిన్న భిన్నంగా ఆయన చూడండి అయితే ఈయన ఇజికయా రాజు వచ్చిందంట ఇజిక రాజు తను రాజు అయినప్పుడు వచ్చినప్పుడు ఆయన యొక్క హయాంలో అంటే ఆయన చేసే ఆ పాలనలో ఆ టైంలో ఆయన ఏం చేసినట్ట ఈయన ఇజ్రాయలు రాజుధ రాజు ఇజికయా తనే మాత్రం ఏం చేసినట్ట దేవుని అది భయభక్తులు కలిగి ఉండడంట కదా ఆయన్ని పూర్ణంగా దేవుని ఏం నీతిని దేవుని నీతిని పూర్ణంగా అనుసరిస్తూ దేవుని దేవుని వెంబలిస్తూ దేవుని హత్తుకొని ఉండడంట ఈ రాజు కాబట్టి ఈయన ఏం చేసినట్ట వీళ్ళు ఇజ్రాయల్ ప్రజలు అక్కడ తెచ్చి పెట్టుకున్న వాటి అన్నీ నేను ఏం చేసినట్ట పడగొట్టి పిచ్చినట్ట స్తంభములన్నీ అని కూల్చి వైపేసిందంటే మూస చేసిన ఇతడి సర్పం కూడా వీళ్ళు ఏం చేసిన దాన్ని కూడా వీళ్ళు పూజించడం పూజిస్తున్నాడంట దానికి ఒక పేరు పెట్టి మరీ దాన్ని పూజిస్తుంటే దాన్ని కూడా చిన్న భిన్నంగా చేసి పాడేసిందంట ఈ రాజు అంటే చూడండి దానికి ధూపం వేసిడంట ధూపం వేసి వచ్చి ఉండి అతడు ఇజ్రాయలు దేవుడన్న యోహవయందు విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన యువత రాజులను అతని పూర్వీకులైన రాజులను అతనుతో సమయం వాడు ఒకడు లేడు అతడు యహువాతో హత్తుకొని ఆయనను విమరించుటడు వెనుక ఈ యొక్క ఆయన మోసపు అభినపించినట్లు అన్నిటినీ గాయకొని ఉండేను కావున యహువా అతనికి తోడుగా ఉండేను అయితే చూడండి ఈ రాజు మాత్రము దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ కదా తన తనకిచ్చిన పరిపాలన ఆయన ఏం చేస్తున్నాడు కదా దేవునికి లోబడి జీవిస్తున్నాడు దేవుని కదా మన ముందు రాజులను చూస్తే వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే విగ్రాదం చేస్తూ మళ్ళా వాళ్ళు చేసిన దాకా అలా విజాపతి అందరి దాంట్లో దాన్ని దాంట్లో దింపుతూ దాంట్లో నడిపిస్తూ వచ్చారు కానీ ఈ రాజు మాత్రం ఎట్లా ఉండటంట దేవునికి ఇష్టూడగా అది దృష్టికి అతని నీతిని అనుసరించు నడుచుకున్నాడంట రిచికే రాజు కాబట్టి ఆయన యహో అతని దేవుడు తోడుగా ఉన్నాడంట తాను వెళ్ళిన చోటని వెళ్ళాను జయము పొందాను అతడు వెళ్ళిన ప్రతి చోట ఏం చేసినట్టనే జయము పొందుతాను ఎందుకు ఈయన మాత్రం దేవుని సేవిస్తున్నాడు దేవుని వెమరిస్తున్నాడు కాబట్టి ఆయన టైంలో ఏమైందంటే ఈ రాజు అయితే ఎక్కడైతే ఇజ్రాయల్ రాజు ఈ యొక్క రాజు చేతికి అప్పగించబడి చెరక పట్టబడిందో ఆ రాజు ఈ రాజు టైంలో కూడా మళ్ళీ హిజుకి ఉన్నప్పుడు ఆయన రాజ్యం మీద ఆయన ఆ రాజు వచ్చినప్పుడు ఇజికియా ఏం చేసిండు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏంటంటే ఇజికియా దేవుని భయభక్తులు కాడు కానీ ఆ రాజు ఏం ఈ ఇజికి ఉన్న టైంలో కూడా ఆయన వచ్చిన ఆ రాజు ఈ దేశం మీదకి వివిధ ఇజ్రాయల్ ప్రజల దేశం మీదకి వచ్చినప్పుడు అక్కడ ముఠాడి వేసినప్పుడు అంతా ఆ రాజు యొక్క పని వారు వచ్చి భయంకరంగా దూషిస్తున్నారంట దేవుని దూషించి మాట్లాడుతుంటే రాజు ఎదుట ఆ రాజు యొక్క సేవకులపై రాజు చెప్పినప్పుడు ఆయన బట్టలు చిమ్కొని దేవుని సంధిలో ఏడ్చి మొరపెట్టుకున్నాడంట కదా హిచ్కే రాజు అలా ఏ పని భయంకరంగా దేవుని దూషిస్తూ కదా మేము ఎన్నో రాజులను జయించి వచ్చినాం కదా మేము ఏ దేశపు ఎన్ని రాజ్యాలను జయించుకుంటూ వచ్చినాము కదా మరి అన్ని దేశంలో ఉన్న దేవతలు మేము మమ్మల్ని ఏం చేయలేకపోయాడు మీరేం చేస్తారు మీరు కూడా అని ఇట్లా దేవుని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనేం చేసాను రాజు కదా తన బట్టలు చిమ్కొనేది కదా ప్రవక్త ఏషియా దగ్గరికి తన సేవకులను పంపించి ఆ మాట వాళ్ళ వాళ్ళకి తెలియపరిస్తే దేవుని వాక్ వచ్చింది ప్రవక్త గారు చేకి కదా వచ్చినప్పుడు ఆయన ఏం చేసేడు చూడండి ఆ రాజు వచ్చి దేవుని విపరీత విపరీతంగా దూషిస్తున్నాడు అనే ఆ దేవతల పేర్లు చెప్పుకుంటూ దూషిస్తా ఉంటే కదా అయితే ఈ రాజు ఏమంటున్నాడు దేవుని పాటిస్తున్నాడు చూడండి ఇక్కడ మనం చూస్తాము హదమూడవచనంలో దేవుడు ఏమో ఇక్కడ పద్దెనిమిది పదమూడు వచ్చనంలో మనం చూసుకుంటే రాజ్య ఎల్లుబడిలో పద్నాలుగవ సంవత్సరం ముందున ఈ రాజు వచ్చిన అనమాట కదా ఆ సన్న రేపు అనే యూద ప్రాకారములు గల పట్టణంలో అన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూధ రాజైన హిజ్కి ఏం చేసిన కదా తన సేవకులను అక్కడ పంపించియా ప్రభుత్వ సార్ పంపించినప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాను చూడండి మనము అయితే పంతొమ్మిది వర్షం చూసుకుంటే హిచియియా తన బట్టలు చిమ్ముకొని ఈ విధంగా పంపించి ఏడుస్ పంపించినప్పుడు కదా వీడు ఏమంటే ఇక్కడ ఏమంటున్నంటే జీవి మనము పదమూడవ పంతొమ్మిదో అధ్యాయము మూడవ వర్షంలో చూసుకుంటే హిజ్కియా ఇలా వచ్చిన ఏమనగా ఈ దినంలో శ్రమ శిక్ష దూషణ గల దినములు పిల్లలు పుట్టవచ్చి కానీ కనుట శక్తి చాలదు జీవం గల దేవుని దూషించటకై వచ్చిన రాజుని బట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తుండే అక్కడ యశాకి పంపించింది వర్తమానం ఈ విధంగా ఆయన దేవుడు దూషిస్తున్నాడు కదా జీవం గల దేవుని దూషిస్తున్నాడు ఆ దుర్మార్గుడు మరి దేవుని దగ్గర వెళ్ళి నువ్వు దేవుని దగ్గర చెప్పు అని చెప్పి చెప్తున్నాడు ప్రవక్తకి పంపించి అయితే ప్రవక్త కూడా ఒక విషయం పంపించింది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞను ఇజ్కి దగ్గర పంపించింది పంపించినప్పుడు మళ్ళా ఈయన ఏమని ప్రార్థన చేసి చూడండి పదిహేను వచ్చిన యహవా కెరుబుల మధ్యను నివసించు ఇజ్రాయలుల దేవ భూమి ఆకర్షణ కలగజేసిన అద్వితీయ దేవ నువ్వు లోకస్ సకల రాజ్యంలోకి దేవుడవై ఉన్నావు యహవా చెవియోకి ఆలోకించుము యహువా తనులు తెరిచి దృష్టించుము జీవం గల దేవుడు వైద్య నిన్ను దీసించుటకా అంట ఈ రాజుని రాజు వచ్చిను అయితే తను పంపించిన వాని మాటలు చెవిని పెట్టుమని దేవుని ప్రార్థిస్తూ కదా ప్రార్థపడుతున్నాడు దేవుని దగ్గర కదా అయితే చూడండి అప్పుడు దేవుడు ఏమంటే మాదేవ అయితే పంతంగుల జను యహోవాదేవ లోకమందున సమస్త జనులు నీవే నీవే జనముగా జనముగా అద్వితీయ దేవుడవైన యహవ యహ అని తెలుసుకున్నట్లు అతని చేతి నుండి మమ్మల్ని రక్షింపుము అని ప్రార్థిస్తున్నాడు అయితే ఇక్కడ ఏమంటుందంటే అద్వితీయ దేవ అయితే వాళ్ళు వేరే వేరే రాజ్యాలు వాళ్ళు జయించుకుంటూ వారి రాజ్యాల దేవతలు వారి కేవలం వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేతులతో చేపడ్డవారు కానీ నిజ దేవుళ్ళు కారు కానీ నీవైతే అద్వితీయ దేవుడవు నువ్వైతే సత్యవంతుడవు నువ్వు దేవుడవు కాబట్టి నువ్వు యహోవాన్ని తెలుసుకున్నట్లు ఈ దేశ ప్రజలు ఆ రాజు అందరు చేసుకున్నట్లు వారి చేతి అతని చేతుల నుంచి మనం రక్షింపమని దేవునికి ప్రార్థన చేస్తుంది తన రాజు చూడండి అయితే ఇంతకుముందు ఆ యొక్క దూషించిన వారు ఏమేమైతే దేవతల్ పేర్లు దూషించినో చూడండి మనం ఇక్కడ పన్నెండు వస్త్రం చూసుకుంటే తమ దేవతల సహాయం వలన తప్పించుకునే కొనిరా కదా వారి వారి దేశంలో వారు ఈ రాజు వాళ్ళ మీద వచ్చి పడ్డప్పుడు వారి వారి దేవతల తప్పించుకున్నారా వాళ్ళు అయితే మీరు ఎట్లా తప్పించుకుంటారు అని ఇట్లా మాట్లాడుతున్నారనమాట చూడండి అవైతే ఆ దేవతలు అయితే ఒట్టి దేవ వట్టి ఒట్టివి కానీ దేవుడు అయితే కదా కదా ఆయన దేవుడు ఆయన లేడు కదా కదా మరి అద్వితీయ దేవా అని అంటున్నాడు అందుకే నీ ఒక్కడవే దేవుడు కదా నీవే నిజమైన దేవుడు నీవే సత్యవంతుడో కదా ప్రభా అతని చేతుల నుంచి మేము తప్పించాం ఎందుకంటే ఆ శత్రు వచ్చి అక్కడ కానీ దేవుడు అతనికి ఇజిక్యాకి దేవుడు మరల ఏం చేసినాడు ఇచికితో మాట్లాడి దేవుడు ఇచియాకి మాట్లాడి ఇస్తున్నాడు ఏంటంటే అతన్ని నేమ్ చేాడు అతను వచ్చిన దాన్ని వెళ్ళిపోతాడని చెప్పినాడు ఇచ్చియా ఇచ్చియాకి ఇచియాకి తన తన ప్రార్థనకు దేవుడు ఏం చేసిందంటే కదా జవాబు ఇచ్చినాడు అతను ఏం చేయాడు అతన్ని వెళ్ళిపోతాడు అతను వచ్చిన దారి నుంచి వెళ్ళిపోతాడు అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తా దాన్ని బట్టి అతను వెళ్ళిపోతాడు నువ్వేం భయపడకు అని ఇజ్కి చెప్తున్నాడు దేవుడు అయితే చూడండి ఆ రాజు ఆ విధంగా దూషిస్తుంటే ఆయన ఎంత దేవునికి మొదలు ప్రార్థిస్తున్నాడు చూడండి ఆయన ఎంత భయభక్తులు కలిగినాడు దేవుని అందుకు కదా అయితే ఈ రోజులలో అట్లా ఇజ్కి లాగా చేసేవారు ఉన్నారు ఆ ప్రార్థన కదా ఏ రాజులు ఉన్నారు ఎవరున్నారు ఇప్పుడైతే దేవుని అందరూ ఇప్పుడైతే మనమే అందరం రాజులము రాజ దేవుని చూసిన కదా దేవుని సేవ చేశారు ఆయన ఆయన గురించి ప్రకటించారు అందరినీ రాజుల సమూహమే రాజులమే కానీ ఏ ఎట్లా నడిపిస్తున్నాం దేవుణ్ణో ప్రజలను ఏ విధంగా ఎట్లా నడిపిస్తున్నాం ఎట్ దేవునికి భయభక్తులు ఉండేటట్టు చేస్తున్నాం నడిపిస్తున్నామా ఎట్లా ఉంటున్నాము కదా మనకు కూడా రాజ దేవుడు మన రాజు రాజులకు రాజు అని ఆ మన బిడ్డలో ఆయన బిడ్డలైన వారు కూడా రాజులే కదా చూడండి అయితే ఈ రాజు ఎట్లా ప్రార్థిస్తున్నాడు కదా ఆ శత్రుడి నుంచి మనం తప్పించమని ఎట్లా వేడుకుంటున్నాడు కానీ ఇంతకు ముందు కొంత రాజులు అయితే అట్లా లేరు అనేలా భయంకరమైన మూసగాళ్ళు కదా దేవునికి వ్యతిరేకులు దేవుని ద్వీసిస్తూ వేరే వాటిని ఆరాధిస్తున్నారు ఇంకో వేరే ఆ రాజులు కదా ఇజ్రా రాజులు అంతా యుద్ధ అట్లా ఉన్నారు కానీ కొందరు రాజులు మాత్రం దేవునికి లోబై నడుచుకున్నారు వాళ్ళు దీవింపబడ్డ రోజు వాళ్ళు ఎంతగానో అన్నిట్లో విజయం పొందిరు కదా వీళ్ళు రాజులు అందులో ఈ రాజు ఒకడు అయితే చూడండి ఈ రోజులలో కూడా మరి తర్వాత ఈ రోజులలో కూడా ఎట్ అంటే మనుషులు ఆ లోక మర్యాద చొప్పుడం కదా మనుషులు ఎట్లా నడుచుకుంటే మన మాటలో కదా దేవునిలో ఉండి కూడా దేవుని కట్టడం నీతి నైన్ న్యాయమునైనా చెప్పిన ఆజ్ఞను అనుసరించకుండా ఉంటున్నారు ఈ లోకంలో ఈ రోజులలో కదా దేవుడు మనతో కానీ మన ఉండదు దేవుని బీడనమైన మన మాటలు ఉండదు ఎవరైనా ఏమని అనుకుని ఎవరు ఎట్లన్నా నడుచుకొని ఆయనకి లోబడి మనం నడుచుకోవాలి కదా ఏది కూడా మనం విగ్రహంగా మనలో ఏదైనా ఉంటే మనం మనలో మళ్ళా ప్రతిరోజు చూసుకోవాలి దేన్ని కూడా పెట్టుకోవడానికి వీళ్ళేదంటున్నాడు దేవుడు ఆయన ఓడ్చుకోవడం ఆయన దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా మనం సృష్టించేవాడు కదా ఆయన అతి పరిశుద్ధుడు దేవుడు కాబట్టి దేన్ని కూడా మీరు మనం విగ్రహంగా నిజమైన విగ్రహాలు పెట్టుకోకుండా ఇంకా వేటి పెట్టుకోవచ్చు విగ్రహం విగ్రహంగా చాలా అయితే దేన్ని ఎక్కువ ఇష్టంగా దేవుని కట్టే మీరు చూస్తారు అది ఒక విగ్రహం కిందకి అయిపోతారు కాదు దాన్ని కూడా దేవుడు అసహించుకుంటాడు ఆ విగ్రహాదాన్ని కూడా అది కూడా ఉండదు అంటుంది దేవుడు పూర్ణ హృదయంతో ఆయననే ఆరాధించను ఆయననే సేవించను ఆయననే వెంబడించాను కాబట్టి ఆయనే మనం సృష్టించేవాడు కాబట్టి మనము ఆయననే సేవించాలి వేరే దేది మనలో పెట్టుకోదని చెప్తున్నాడు దేవుడు అంటే ఈ రోజులలో అసలు మనకి ఏ లేవు కానీ ఇప్పుడు పండుగలు చేస్తా ఉంటావు అంటే అవసరం లేదు కానీ చేసుకునే వారు అది దేవునికి అసహయం అంటున్నాడు దేవుడు అయితే చూడండి ఇంకేమంటుందంటే ఆ ఈ వాక్యము నేను చెప్పాలని నాకు లేకుండా నేను ఎప్పుడైనా నేను వాక్యం చెప్పాలంటే దేవుని సాయంత్రం నేను ప్రార్థన చేసి దేవుని అడుగుతా దేవా నాకు ఏం బయలుపడుతున్నా నేను ఏం చెప్పాలి నాతో ఏం మాట్లాడుతున్నావు నాకేం మాట్లాడుతున్నా పాప నేనేం చెప్పాలని చెప్పి నేను దేవుని అడుగుతా ఉంటా వాక్యం ప్రార్థనలో దేవుని అడుగుతా ఉంటుంటే నేను ఎంతగానారుతుంటే నాకు నిన్ననే వాక్యం నేను చూపించిన దేవుడు నేను ఈ వాక్యం ఇంత పెద్దగా తుంది చెప్పటానికి నాకు రాధానికి దేవుడి దగ్గర ప్రాధాన్యపడుతుంటే నేను తప్పించుకున్నామని చూస్తే ఇదే వాక్యం దేవుడు నాకు బయలుపడుస్తాను నేను చూసుకుంది విశ్వబంధ వాక్యం చెప్తామని అయితే చూడండి ప్రార్థన చేస్తా చేస్తా ఉంటే త్వరగా దేవుడు బయలుపడుస్తా ఒకసారి తొందరగా బయలుపడుస్తున్నాడు ఒకసారి లేట్ గా రేపు ఉందంటే ఇవాళ బయలుపడుతుంది దేవుడు వాక్యం కానీ నేను పది రోజుల నుంచి దేవునికి వాక్యం నాకు బయలుపరచమని చెప్తుంటే దేవుడు ఏం చేసిండే అడుగుతా ఉంటే నాకు అసలు సమాధానం ఏమంటారు వాక్యం నా దగ్గర రాని లేదు ఏం చెప్పాలని చెప్పి అయితే ఏషా గ్రంథం రాణిస్తా ఉన్నాడు దాని అందులో నుంచి నేను ఏదైనా చెప్తామని వెతుకుతా ఉన్నా దేవుడు ఏం బయలుపడుతున్నాను అంటే అందులో నుంచి దేవుడు నాకు ఏమి కూడా బయలుపరచాడు అయితే నిన్ననే నేను కూర్చున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం గురించి రాజుల గ్రంథం గురించి తరే నుంచి ఏం బయలుపరుస్తున్నాడు దేవుడు చెప్పి నేను తీసి చదువుతా ఉంటే ఇవన్నీ నాకు దేవుడు చూపిస్తున్నాడు ఈ వాక్యం ఇది నాకు బయలుపరిచినట్టు చెప్పి అయితే చూడండి దేవుడు ఇట్లా బయలుపరుస్తా అండ్ బయలుపరిచింది చెప్పాలి కదా ఖచ్చితంగా మనం తప్పించుకోదు కదా అయితే నేను అనుకున్నా సరే ఇదే దేవుడు నాకు బయలుపరుస్తుంది నేను తప్పించుకోదు అని చెప్పి నేను మళ్ళా వాళ్ళ మార్నింగ్ నుంచి కొంచెం ధ్యానిస్తూ ధ్యానిస్తూ సరే అని మళ్ళీ కూడా నేను ఏం చేసినా సరే ఏమైనా నా సొంత తంపల చెప్పి మళ్ళీ నేను చేసినా సరే ఏదైనా చిన్నగా కొత్త నిబంధనలు చిన్న చిన్న వాక్యలు ఉంటాయి చూసుకొని చెప్పేద్దాం నేను నిర్ణయించుకున్నా కానీ దేవుడు మళ్ళా నాతో మాట్లాడి అట్లా అట్లా చెప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఎక్కడికైనా ఇప్పుడు ఈ వాక్యంలో దేవుడు సరే నేను దేవా మళ్ళీ నేను ప్రార్థించుకుంటూ దేవుడు ఇది అని నాకు పర్సన్ చూపిస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అయితే దేన్ని విగ్రహంగా పెట్టుకుంటున్నాము కదా ఈ లోకంలో కదా దేవుని కంటే ఇక్కడ దేన్ని ప్రేమిస్తున్నాము చూడండి మనము కదా అయితే దేవుడు అంటున్నాడు ఎంత ఆశయించుకుంటున్నాడు ఆ యొక్క చూడండి అయితే మనం దాన్ని గుర్తుపట్టాలి మన ఏ విగ్రహంతో ఏమైనా విగ్రహం ఉన్నదాన్ని మనం గుర్తుపట్టాలి ఎక్కడెక్కడ ఎవరు ఏ విగ్రహాదాన్ని ఆరాధిస్తారు దాన్ని విడిపించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి కదా దేవున్ని ఆరాధిస్తున్నట్టు చెప్పి కదా ఆయన భయభక్తులు ఉంటూ కూడా వేరే వాటిని తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా మనకు అనిపిస్తుంది కదా మీరు దేవుని భయభక్తులు ఖాగి ఉండి కూడా వేరే వాటిని తెచ్చి పెట్టుకొని వాళ్ళు చేశారు ఇక్కడ కాబట్టి ఇది మళ్ళీ ఇలాంటిది జరుగుతుంది కదా మనం గుర్తుపట్టాలి వీటిని కదా ఎక్కడైతే దేవుని ఆరాధిస్తూ మళ్ళీ అక్కడ విగ్రహాలు పెట్టుకొని చేస్తాడు అక్కడికి మనకు అవకాశం ఉంటే పోయి ఇవన్నీ మనం మళ్ళీ చెప్పాలి వెళ్ళి అయితే కొత్త నిబంధనలు చూసుకుంటే కదా విగ్రహాల నుంచి ఎక్కడ ఉందని చెప్పి అంటారు ఏది ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఆ చేయదని చెప్పి అని కానీ మరి ఎందుకు చెప్పలే దేవుడు చెప్పింది కదా పాత నిబంధనలో చెప్తున్న దేవుడే కదా కొత్త నిబంధనలు ఉన్నాడు ఈశుప్రభు ఆయన కూడా మరి ఆశయించుకుంటాడు కదా దేవుడు అయితే చెప్తున్నాడు ఇక్కడ అయితే మరి నేను ఏం చేసినా సరే మళ్ళీ ఒకసారి కొత్త నిబంధనలు ఏదైనా దేవుడు మాట్లాడతాడు ఈ వాక్యం గురించి మళ్ళీ నేను అని వెళితే దేవుడు చూడండి నాకు మళ్ళీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వ్యవహాని స్వార్థం వ్యూహానికి వాల్సిన పత్రిక వాల్సిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలోకి తీసుకొచ్చి వచనంలోకి తీసుకొచ్చింది దేవుడు చూడండి ఇక్కడ నుంచి చదువుతా వినండి అయితే దేవుని కుమారి నామంత విశ్వాసం నుంచి మీరు నిత్య విషయం గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయనను మనం అడిగినను ఆయన మన మనవి ఆలకించినదియే ఆలోకించను నదియే మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించినే మనం ఎరిగిన మనం ఎరిగిన మనం ఆయనను వేడుకొని నను వేడు కొనినవి మనకు కలిగిన పని ఎదుగుతము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన అతడు వేడు కొను అతని బట్టి దేవుడు మరణ శిక్ష మరణ కరము కానీ పాపము చేసే జీవము దయచను మరణ పాపము కలదు అట్టి వాటి అట్టి దానిని వచ్చి వేడు నేను చెప్పుటలేదు సక్కల దుర్నితి పాపము అయితే మరణకరము కానీ పాపము కలదు చూడండి ఇక్కడ ఏమంటున్నావు మనమంట దేవుని ఆ దేవుని కుంభారనేది విశ్వాసం ఉంచిన వెళ్ళాలనంట చూడండి ఆ మీ ఆయనను బట్టి మనం కలిగిన ధైర్యం ఏమైనా అంటే ఆయన మనము ఏది అడిగిన ఆయనంట మనకు మన ఆయన మన మనవి ఆలకించిన దేవుడు అయితే ఇక్కడ మనకు దేవుడు వాక్యం బయలుపరిచినప్పుడు చూపించినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకొని నడుచుకునేప్పుడు కదా ఆయన బయలుపరిచిన వాక్యం చెప్పడానికి నిశ్చయించుకున్నప్పుడు కదా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడతారు కదా మనం ఏం మనం ఏం చేస్తాం కదా ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని చెప్తున్నాడు దేవుడు కదా ఆయన చిత్తానుసారంగా నడిచినట తప్పకుండా ఆయన మన మన మనవి ఆలోకిస్తున్నట్టు దేవుడు అయినా ఎప్పుడైనా దేవుడిని చిత్తానుసారంగా నడుచుకోవడానికి చూడాలి కదా అయితే మనం ఏం చేస్తామంటే దేవుడు మనకి వాక్యం బయలుపరిచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పనికి రాకను మనకి బయలు ఇలా ప్రకటించడానికి రాకుండా మనం ఏం చేస్తాం మనకి ఇష్టమైన మనం ఎన్నుకొని దాన్ని చెప్పాలని చూస్తాం కానీ అది దేవునికి నచ్చదు ఆయన బయలుపరిచితే మనం చెప్పాలి అయితే ఆ ఇక్కడ ఏమంటున్నది ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగాడు ఆయన మన మనవి ఆలకించినది ఆలకించను అయితే మనం ఏమి అడిగాడు ఆయన మనం మనవి ఆలకించిన మనం ఎదిగిన మనం ఆయనను వేడుకొని అది మనకంతా మనం కలిగినవని ఎరుగుదమంట అయితే మరణం మరణము మరణకరమైన పాపం ఉందంట మరణకరం కాని పాపం ఉందంట అయితే మరణకరమైన పాపము ఎట్లా ఎట్లుంటుందంటే సమస్త దుర్నీతి పాపమే కదా మరి అది అంటుండేంటంటే సమస్త దుర్నీతి పాపమే అయితే ఇక్కడ ఏమంటుంది పాపము కలదు దాని గురించి వేడుకొనేవాలని నేను చెప్పుటలేదు సకల దుర్నీతి పాపం అయితే మరణకరం కాని పాపం చూడండి సకల దుర్నీతి పాపం అంటే సకల దుర్నీతి అంటే ఏంటి చెప్పండి సకల ఎక్కడితే విగ్రహం ఉంటుంది అక్కడ సకల దుర్నీతి ఉంటది చెప్తున్నాడు నేను కానీ ఇక్కడ వాక్యం చెల్లుస్తుంది ఎక్కడ విగ్రహం ఉంటుంది అక్కడ సకల దుర్నీతి ఉంటది అనుకోండి చూడండి మనము ఎక్కడైతే మనము దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడ ఎక్కడైతే దేవుడిని ఆదరిస్తాడో అక్కడ విగ్రహాన్ని మనం కనిపిస్తే అక్కడ మనం అర్థం చేసేవాళ్ళు అక్కడ సక్కల దుర్నీతి ఉంటదని మనకి అర్థమవుతుంది ఇక్కడ అయితే దేవుమూలంగా పుట్టిన వాళ్ళంటే ఎవరైనా పాపము చేయడని ఎరుగుతుంది అయితే చూడండి దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకుని కనుక దుష్టుడు కానీ ముట్టడు అయితే మనము దేవుని సంబంధుల సంబంధుల మనయు లోకమంతయు దుష్టుని ఎందు ఉన్నదని ఎరుగుదుము మనము సత్యవంతుడైనా వాని దేవుడు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి వివేకం అనుగ్రహించి ఎరుగుదుము అయితే చూడండి మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందు మనమే సత్యవంతుని అందున్నాము ఆయనే జమన దేవుడు నిత్య జీవమునే ఉన్నాడు చిన్నపిల్లలు విగ్రహముల జోడికి పోకుండా జాగ్రత్తగా ఉండేది అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏం చెప్తున్నా అంటే చిన్నపిల్లలైనా మీరు విగ్రహంలో జోడికి పోకుండా జాగ్రత్తగా ఉండండి మరి ఏ విగ్రహం తెచ్చి పెట్టుకుంటున్నారు ఎవరెవరు కానీ మరి దేవుడు విగ్రహముల జోడికి పోకుండా మీరు జాగ్రత్త పడుతుంది అంటుంది ఇంకోటి సమస్త దుర్నీతిని కూడా పాపమే కాబట్టి ఏ పాపం విగ్రహం లేకుండా అక్కడ పాప ఉంటుంది అక్కడి నుంచి మనం ఎంచిన పారిపోవాలి ఎక్కడైతే విగ్రహం ఉంటుంది అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి అని ఇక్కడ దేవుడు చెప్పినాడు మనకి అయితే చూడండి మళ్ళా పద్యం వచ్చిన ఏమంటాడంటే కానీ చూడండి దేవుని మూలంగా పుట్టిన తను భద్రం చేసుకుంటాడంట కనుక వాడు దుష్టుడు ముట్టడంట కదా దుష్టుడు ముట్టినంటే వాడు దుష్టుడు శత్రువే కదా వాడు దుష్టుడు మనకి ఆడే శత్రువు వాడు ముట్టున్నాడు అంటే వాడు మనం ముట్టకుండా అంటే మనం వేయించాలి సమస్త దుర్ దుర్నీతిని అశ్రయించుకోవాలంటే విగ్రహాన్ని ఆశ్రయించుకోవాలి ఫస్ట్ అని చెప్తున్నారు దేవుడి గారు సమస్త దుర్నీతిని విగ్రహాన్ని అశ్రయించుకుంటే మనము కదా అప్పుడైనా మన పిల్లలం అవుతాము అక్కడ ఏమంటున్నాం దేవునిగా దేవుని మూలంగా పుట్టమంటే తాను భద్రపరచుకుంటా అంటే తను ఎట్లా మనం మనల్ని మనం భద్రపరచుకోవాలి కదా విగ్రహాలను ముట్టకుండా వాటిని మనం అనుసరించకుండా మనల్ని మనం భద్రపరచుకోవాలని చెప్తున్నారు దేవుడి గారు చూడండి అయితే దేవుని సంబంధి సంబంధి దేని సమధం అని లోక లోకమంత దృష్టిని సమన్నదని మనం ఎరుగుతాము చూడండి అయితే మనకి తెలుసు కదా ఆ లోకమంతా ఎక్కడుందంట దృష్టి అందు ఉన్నదంట కాబట్టి కదా ఏమంటున్నారు దేవుడు మనం ఎరుగుదము దృష్టిని కదా మనమైతే సత్యవంతుడైన ఎరుగు ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి అంటే మనకు వివేకం అనుగ్రహించడం అయితే ఎవరికైతే దేవుడు వివేకం అనుగ్రహించడో వాళ్ళు తెలుసుకుంటారు ఎక్కడ ఉంది విక్రథం ఎక్కడ దేవుని ఒక వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఎక్కడ దుర్నీతి అనేది ఉన్నదో దాని నుంచి మనం పారిపోవాలి దూరంగా ఉన్నటువంటి దేవుడు కదా ఇప్పుడు అంతా ఎటు చూసిన కనపడుతుంది మనకి చూడండి ఆ మనుషుల లోక మర్యాద చెప్పిన నడిచే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కదా అయితే చూడండి మనం చూసే సంఘాలను కూడా లోక మర్యాద నడుస్తున్నారు కదా మన ఈ స్టాలను వాళ్ళని ఈ స్టాల్ని సరంగా చూస్తున్నారు అంతా ఎంత చూస్తున్నామో ఇప్పుడు రాబోయే దినాలైతే సంఘంలో మినిస్టర్ రావడం పోవడం మినిస్టర్ తో కలిసి ఉండడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ దేవునికి వ్యతిరేకం కదా దేవుడు ఏమన్నాడు కదా ఆ ఎవరిని దేవుడు ఆశ్రయించదు అన్నాడు ఆయన తప్ప ఎవరికి మనము అసలు తెచ్చి పెట్టుకోదు ఆయన తప్ప ఎవరికి మన యొక్క ఈయదు చోటు ఇవ్వదు దేవుడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఈ లోకంలో పెద్ద పెద్ద అధికారులను చోటిస్తుంటారు ఇది ఎంత కదా ఇది కూడా పాపము దేవుని దృష్టిలో చూడండి ఎంత చార్తకు ఉండాలని చెప్తున్నాడు దేవుడు మనకి ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి ఏసు పిస్తునందున వారమే సత్యవంతుని అందున్నామంట మనం అయితే ఆయన నిజమైన దేవుడు అని నిత్య జీవమై ఉన్నాడని మనం తెలుసుకున్నాం కాబట్టి విగ్రాదానికి దూరంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఇప్పుడైతే బాగా విగ్రాదం జరుగుతుంటది రెండు నెలలు ఈ రెండు నెలలు చాలా జరుగుతూ ఉంటది చేస్తా అయితే చూడండి వాటిలో మనం పారివారు కాకుండా మనము కూడా ఆ యొక్క మాలిని వంటించకుండా అని చెప్తున్నాడు దేవుడు కదా అది రాబోయే దినాల్లో చాలా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా ఎక్కడ చూసిన అని చెప్తున్నాడు దేవుడు అయితే మనం ఎట్టుండాలో మనకి ఇక్కడ బయలుపేరుస్తున్నాడు దేవుడు కదా దుష్టుని దుష్టుడు ముట్టకుండా మనం ఎట్టుండాలో జాగ్రత్తగా ఉండాలి భద్రం తీసుకోవాలంటాం మనం వాడు ముడతాడు పాపం ముట్టే విగ్రాధన ఉంటే ఖచ్చితంగా కదా ఖచ్చితంగా వచ్చి ముత ముట్టుతాడు వాడు వచ్చి పాడతాడు ఇందాక ఏం చెప్తున్నారు దేవుడు వాళ్ళంత శత్రుకు దేవుడు అప్పగించినప్పుడు వాళ్ళు వచ్చి ఎట్లా తెరపట్టుకుంటూ ఉండరు వాళ్ళు ఎట్లా వచ్చి పాటారు వాళ్ళ మీద ఇచ్చా అట్ని వచ్చి దేవుని ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద వచ్చి పాడతాడు విధమైన దుర్నీతి చేత వాళ్ళు అప్పుడు ఉంటారు అనమాట అని చెప్తున్నారు దేవుడిగా చూడండి మనం కూడా ఎట్లుండాలంటే మనం రాజు ఎట్లా దేవునికి బయకొప్పి కలిగి ఆయన నడుచుకుంటున్నాడో కదా అట్లా ఉండాలంటున్నారు దేవుడు చూడండి ఇంకా మనం చూస్తే ఇచ్కియా రాజు కంట ఇరవై వచ్చిన ఇరవై అధ్యాయ చూసుకుంటాము ఆయన కంట ఆ దినంటే ఇచికియాకు మరణకరమైన రోగము కలగ ఆయన కంట ఆమోజకుమారు ప్రవక్త ప్రవక్త యషయా అతని ఎదురుకు వచ్చి నువ్వు మరణం అవుతున్నావు బ్రతుకో బ్రతుకో నువ్వు నీ ఇల్లు చక్క పెట్టుకున్నామని ఎవ తె సెలవిచ్చని చెప్పగలను తన ముఖము గోడు తట్టు యహోవాకు ఇలా ప్రార్థన చేస్తున్నాయి యోహో యథార్థ హృదయడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను నీ దృష్టికి అనుగుణంగా సమస్తము నేను ఎట్లు జరిగించే తినో కృపతో జ్ఞాపకము చేసుకోను అని హిజిక కన్నీని విడిచితూ ప్రార్థించను అప్పుడు ఇక్కడ విషయా నడిమిషాల నుండి అవతలకు వెళ్ళగా మునిపోయాంట యహోవాకు అతనికి ప్రత్యక్షం ఇలాగ సెలవు నీవు తిరిగి తిరిగి నా ప్రజ నా ప్రజలకు అధిపతి అయి అధిపతి అయిన ఇజకీయ యుద్ధకు పోయి అతనితో ఇట్లా నువ్వు నీ పితరుల నీ పితరుడైన దావిదినకు దేవుడు దేవుడు దేవుడకు నీకు సెలవు నీవు కన్నీళ్లు వేచుట రుచితిని ఈ ప్రార్థన నేను నేను విన్ను బాగు అని దేవుడు మళ్ళీ ఏం చేసినట్టషా ప్రవక్తను తన యుద్ధకి రాజు యుద్ధకు పంపించినట్ట ఎందుకంటే ఇక్కడ తను మరణ మరణకర మరణకరమైన రోగం గల వాడే అంట ఏం చేసినట్టే ఏషా ప్రాప్త వచ్చి చెప్పినట్టను మరణమవుతు ఇళ్ళని చక్క పెట్టుకోవాలని చెప్పినప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో దేవుని ప్రార్థించినట్టే ఇంత యథార్థంగా నేను నీ ఉన్నాను కదా బాబా ఇంత నీతిగా నీ అందు కాబట్టి నన్ను జ్ఞాపం చేసుకుని ఇప్పుడు దేవునికి ప్రార్థిస్తే తీవ్రంగా ప్రార్థన అలకించి అక్కడ మరణించి రోడ్డు విడిపించింది చూడండి ఇక్కడ ఏమైంది ఆరో వచ్చ ఇంకా నువ్వు పదిహేను సంవత్సరాలు ఆయన ఆయుష్ ఇచ్చేదను మరియు నా నిమిత్తం నా సేవకులైన దావి నిమిత్తము ఇక ఈ పట్టణము నేను కాపాడే కాపాడచ్చు ఈ నేను ఈ పట్టణమును రాజు యొక్క రోజు రాజు చేతిలో నుండి పడకుండా నేను విడిపించేదను పిమట అయితే అంజురపు వృద్ధ చర్చి ఆయన పెట్టడము ఆయన బాగుపడడం ఇదంతా మనం ఉన్నాం కదా చూసినాం కదా అయితే చూడండి అయితే ఇక్కడ ఈయనకు మరణం ఆయన ఏ విధంగా దేవుని అయితే కదా ఆయన ఏమని ప్రార్థిస్తున్నా ఆయన ఆయన సాక్ష్యం ఎట్లా చెప్పుకుంటున్నాడు చూడండి నేను ఎందు యార్థంగా ఉన్నా కదా దేవాన్ని నేను ఎందు నీతి కలిగిన అంటున్నా కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రాధాయపడుతూ ప్రార్థిస్తున్నాడు దేవునికి అంతా అయితే తన ప్రార్థన దేవుడు వెంటనే జవాబు చేసి అప్పుడే అక్కడే ఆయన లోపల నుంచి ఇంకా ఆయన లోపల నుంచి బయటికి రాకముందే యష్యాకి మళ్ళా తిరిగి పంపించిన చూడండి దేవుడు ఎంత మంచివాడు దేవుడు అంటే కదా తను కన్నీళ్లు చూసి దేవుడిని చూసిన తన ఆయుష్ను పదిహేను సంవత్సరాలు ఇంకా పొడిగించుడు ఎందుకంటే ఆయన నీ దేవునిందు న్యాయం కలిగి యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి కదా ఏ అపవిత్రమైన పెట్టుకోకుండా ఇక ఇవన్నిటిని కూడగొట్టి విగ్రాదాన్ని అంతాన్ని పడవోసి కూళగొట్టి అంతా చేసి పడేసినందుకు కదా దేవుని అందు కలిగి ఉన్నందుకు కదా ఆయన ఆయుష్ను దేవుడు పొడిగించుడు ఇక మరణం నుంచి దేవుడు ఏం చేసింది ఆయనని తప్పించండి ఉరిపించండి అయితే చూడండి అయితే ఈ లోకంలో ఈ భూమి ప్రతి ఒక్కరికి ఏదో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి సమస్యలు సమస్య వేదనలు అన్ని వస్తుంటాయి కానీ లేదా ఎప్పుడైతే మనమైతే దేవుడిని హద్దుకొని ఉంటామో ఇవి ఇచ్చికి అదుకున్నట్టు మనం కదా మన ప్రాంతంలో కూడా దేవుడు మనను కూడా సమస్తమైన వాటి నుంచి విడిపిస్తాడు అయితే వాక్యం ఎట్లా చెప్తుంటారంటే ఈరోజు ఇట్లా దేవుడు అన్నింటినీ క్షమిస్తాడు దేవుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని బాగు చేస్తాడు మిమ్మల్ని ఆశ్రయిస్తుందిస్తాడని వాక్యం చెప్తాడు కానీ దేవుడు ఇంకా విగ్రహాన్ని ఇంత ఆశ్రయించుకుంటాడు చేయటం వల్ల మీదికి ఇంత భయంకరమైన శిక్ష వస్తుంది మీ శత్రుల శత్రు చేతికి అప్పగించబడతాడు కదా అని మాత్రము ఎక్కడ చెప్పరు కదా ఎక్కడైనా మీరు ఆశ్రద పడతారు మీరు దీవించారు దీవించబడతారు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళకి అనవసరం కానీ మీరు దీవించబడతారు మీరు ఆశ్రదించబడతారు మంచిగా అవుతారు మీ పిల్లలు అందరూ మంచిగా ఉంటారని చెప్తా ఉంటుందని దేవుడు ఇంత తప్పు చేస్తే ఇట్లా పాపం చేస్తే దుర్నీతికి నువ్వు ఏ విధంగా దేవుడు శిక్షిస్తారో శత్రుగా అప్పగించి ఎంత భయంకరంగా శత్రువు చిత్రహింసలు పెడతారో అది చెప్పాలన్నమాట కదా అయితే చూడండి ఇది మనకి చాలా ఈ రోజు దేవుడు చెప్తున్నాడంటే చాలా ముఖ్యమైనది కదా వాక్యం ఏమని ఈ రకరకాలుగా ఇప్పుడు పూజింపబడుతున్నాయి అవన్నీ కూడా ఎన్నైతున్నాయి అవన్నీ మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనం ఈ రాజుల గ్రంథంలో చూసుకుంటే అవన్నీ కూడా ఉన్నాయి కదా అప్పట్లో ఆ పాటికి పేర్లు వేరకునే ఇప్పటికి ఇప్పటికి కొంత పేర్లు మారి వేరకునే కానీ అప్పుడు నుంచి వచ్చే వస్తున్నవన్నీ ఇప్పుడు మళ్ళీ అవే విధంగా పూజిస్తున్నారు కదా మన దేశంలో ఇంకెక్కునేవన్నీ అయితే వీటి అవన్నీ చదువుతుంటే పేర్లను చూస్తుంటే ఒకప్పుడు ఇవన్నీ ఈ యొక్క దుర్నీతి ఒకప్పుడు నేను కూడా చేసిందాన్ని కాబట్టి కదా అయితే ఆయన వీటి అన్నిటినీ విడిచిపెట్టి కదా నా దేవుని నేను తెలుసుకొని ఆయన అందుని క్షమాపణ గుడి కదా ఆయనను గట్టిగా పట్టుకొని నువ్వు ఇలా ఆయన అతుక్కొని ఉన్నాను దేవుని కాబట్టి ఈరోజు మళ్ళా దేవుడి వాక్యం చూపిస్తున్నాడు కదా ఏదైతే కదా మనము ఒకప్పుడు చేసిన అవి మనం చెయ్యొద్దని చెప్పి మనం ఎట్ల మీద మారి రక్షణ పొంది ఉన్నాము అట్లనే ఇద్దరు కూడా చేయకుండా ఉండాలంటే కదా ఇది వాళ్ళకి తెలియాలన్నమాట చూడండి చూడండి ఇక్కడ వాటి అన్ని పేర్లు ఉన్నాయి కదా వాడు ఏ ఆకాశ నక్షత్రములకు ఏ చెట్లకు పుట్టలకి వేటికి చేసేటో అవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు చేస్తున్నారు ఇక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ మనము ధైర్యంగా చెప్పలేకపోతున్నాం ఎవరికి ధైర్యంగా ఎవరికి చెప్పలేకపోతుంది కాబట్టి మనకి ధైర్యం కావాలి చెప్పటానికి కదా మీరు ఇట్లు ఇట్లా చేస్తారు ఇట్లా అని చెప్పటానికి మనకు కూడా ధైర్యం కావాలంటే అది దేవుడిని మనం అడగాలి లేకపోతే చూడండి మనుషులందరూ ఇట్లనే వీటిలో ఉండి దేవునికి వ్యతిరేకంగా దేవునికి కోపం పుట్టిస్తూ ఉగ్రత పుట్టిస్తూ ఉగ్రత పాలయ్యి భయంకరంగా నర్శించిపోతా ఉంటారు క్షత్రుల చేత చూడండి అయితే ఒక్కోసారి శత్రు చేతుకి దేవుడు అప్పగించినప్పుడు దేవుని వైపు మళ్ళితే మళ్ళుకుంటారు కొందరు కానీ కొంతమంది ఏం చేసినట్టే ఎంత దేవుడు శత్రు మెత్తినా అని వాళ్ళు మరణం వచ్చినా కానీ మారడు ఇందాక మనం ఇక్కడ చదివినట్టు దేవుడు వాళ్ళని శత్రుకి అప్పగించడానికి మారిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కానీ చూడండి ఆయన మెత్తినప్పుడు కదా ఎవరైతే సమస్యలు విరికి ఉన్నారో వాళ్ళకి మనం చెప్తే మాత్రం వాళ్ళు విడుదల కొంత దేవుని తట్టు మళ్ళుతారని ఇక్కడ మనకి అర్థమవుతుంది చూడండి కదా ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు ఎంతో మంది దేవుడు తెలియకుండా చేస్తున్నారు కదా విజ్ఞాధన చేస్తా ఉన్నాడు అయితే ఇప్పుడు నేను ఏమంటున్నాంటే చర్చస్ చర్చస్ చర్చలలో కూడా సంఘాలలో కూడా చేస్తున్నారు విజ్రాధన అది మనం ధైర్యంగా చెప్పలేము కానీ ధైర్యంలో చెప్పుకోవచ్చు వెళ్ళి అయితే చూడండి ఏమంటుంటే అక్కడ ఉంది విగ్రాధన కాబట్టి చెప్పేవాళ్ళు ఉండాలి పోయి కానీ ఎవరు చెప్తాం చెప్పండి ధైర్యం కావాలి కదా మనం చెప్పడానికి అరే మీరు ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేయకండి అని చెప్తే వాళ్ళు మన మీద తిరగబడతా ఉంటారు కానీ ఆ దేవుడు ఉన్నాడు మనకి ఆయన మనకు తోడు ఉన్న ధైర్యం మనకు ఉంటే కదా విశ్వాసం వల్ల ఉంటే ఖచ్చితంగా మనము చెప్పగలం అయితే చూడండి ఈ భయంకర విగ్రహాల నుంచి మనము తప్పించుకోవాలి అయితే మనమైతే ఏ విగ్రహాదన చేయము కానీ చెప్పలేము కదా మనం కూడా ఎవరినైనా పెట్టుకోవచ్చు మన పిల్లల్నే మన భర్తనే కానీ భార్య భర్తనే భార్య కానీ పిల్లల్ని తల్లిదండ్రులని అది ఆయన కంటే ఎక్కువ ప్రేమిస్తే ఎవరైనా కానీ వాళ్ళు దేవునికి నిగ్రాధన కిందికి వస్తారు కాబట్టి వాటిని కూడా మనం పెట్టుకోవాలి కదరా అని చెప్తున్నారు దేవుడు చూడండి మనం వికాస వార్తలు జాము వెళ్తే ఒకసారి వార్త వికాశ వార్త పదము వికాశ వార్త పదములు ఒకసారి చూడండి పీలాతు అంట పీలా పీలాతు గలీలైన కొందరి రక్తం వారి బలులతో కలి కలిగి ఉండేది ఆ కాలమున అక్కడ నున్న కొందరంతా ఆ సంగతి హింసతో చెప్పగా ఆయన వారితో వీటాయను ఆ గల్లీలో అట్టి హింసలు పొందినందున వారు గలీలందరికంటే పాపుల్ని మీరు తలంచుచున్నారా అని అంటున్నాడు ప్రభు అయితే మీరు తలంచుచున్నారా కారణం చెప్పుచున్నాను మీరు మారుమస్ పొందని మీరందరూ అలాగే నశించరు అని చెప్తున్నాడు దేవుడు ఏమంటారు ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే మీట్లాగా నశిస్తారు అంటున్నారు కదా దేని విషయంలో మాట్లాడుతుంది దేవుడు విషయంలో కదా మారుమనిస్సు పొందకుండా కదా దుర్నీతిని విడిచిపెట్టకుండా మారుమనిస్ పొందకుండా విగ్రహాన్ని విడిచిపెట్టకుండా అనేటట్టు మళ్ళకుండా ఇట్లాగే ఉంటే అని ఒప్పుకోకుండా మీరు నగరే నశిస్తారు అంటున్నారు దేవుడు ఈ ఫీలాతు గలీలో అయిన వారి బలు కలిపి ఉండే అని మీరు అనుకుంటున్నారు కదా అది మీరు పెద్ద దానికంటే మీరు చూడండి అది మీరు మార్మల్స్ పొందకపోతే వారి కంటే భయంకరంగా మీరు నశిస్తారు అనుకోండి అదే చూడండి ఎంత ఈ మాటను చూస్తే మనకి ఎంత భయంకరంగా అనిపిస్తుంది ఈ మాట అక్కడ వాళ్ళు నశించడం అంటే అంటే వాళ్ళు చేసిన పాపం బట్టి అక్కడ నశించిండి వచ్చినా వాళ్ళు ఆ పీలాతో చేత వాళ్ళు ఆ విధంగా పీలాతు ఒక వారి వారి చేత ఫీలాతను వాడుకుని వాళ్ళు దేవుడు తీసివేయటం కదా వాళ్ళు చేసిన తప్పడం బట్టి అయితే ఇక్కడ చూస్తే మనకి ఏం అనిపిస్తుంది అంటే వాళ్ళు నశించినట్టే కదా మరి దేవుని నమ్ముకోకుండా వాళ్ళు నశించిపోయినట్లే కదా అయితే మీరు నశించుకోకుండా మీరు మారుమ పొందండి అని చెప్తున్నాడు దేవుడు కదా మారుమసి పొందని చెప్పటం మీరు నశించిపోతారని ఈ వాక్యం మనకి ఏపరుస్తుంది కదా అంటే మీరు అంటే దేవుని ఒప్పుకుని వారు ఆయనకి ఆయనకి వ్యతిరేకంగా జీవించేవారు గురించి మాట్లాడుతున్నారు దేవుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు కింద నాలుగు వచ్చిన కూడా మరియు సెలో సెలోయలోని గోపురము పడి చచ్చిన ఆ పదెనిమిది మంది ఏలంలో కాపురం ఉన్న వారందరికంటే అపార్థులని తలంచుచున్నారా కానీ మీతో చెప్పుచున్నాను మీరు మారు మాస్లో పన్నెండు ఏళ్ళ మీరందరూ అలాగే నశింటున్నారు అనుకున్నాడు అయితే మీరు వాళ్ళని కూడా వాళ్ళ ఆ విధంగా నశించడని మీరు అనుకుంటున్నారు కానీ మీరు కూడా అట్లాగని నశిస్తారు అంటే వాళ్ళు ఎందుకట్లా నశించరు కదా దేవుని ఆగలే అనేది ఎవరు కోరు కదా అంటే అక్కడ అది దేవుని చెత్తామే అనమాట వాళ్ళు అక్కడ ఎందుకంటే వాళ్ళు దేవుని సువార్త వినక మారు మనసు పొందక ఎంత దుర్మార్గులే ఉన్నారో ఏ దుర్నీతి పరులే ఉన్నారో కదా ఎంత దుష్టత్వాన్ని పట్టుకొని ఉన్నారో వాళ్ళ అందుకే వాళ్ళు కాబట్టి మారు మనసు పొందకపోతే మీరు కూడా నశి నశిస్తారని చెప్తున్నారు ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళంతా మరి మార్మల్స్ పొందడం అంతా మరి దుర్నీతి చేత నింపబడే ఉంటారు కదా వాళ్ళంతా కదా దేవునికి వ్యతిరేకులే ఉంటారు వీళ్ళంతా అని అందుకే కాబట్టి వాళ్ళు అక్కడ నశించరు మనం ఇక్కడ కదా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళందరూ శత్రు చేతి అప్పగించబడి కొందరు అయితే ఆ రాజు చేత పట్టబడరు ఈడ్చుకపోబడరు అన్నీ అక్కడ శత్రు చేతికి ఇక్కడ కూడా శత్రు చేతికి అప్పగిస్తే ఇక వీడి అందరిట్లా అందుకే దేవుడు అంటున్నాడు మీరు మంచి పొందకుంటే మీరు కూడా అలాగే నర్శిస్తారు చూడండి దేవుడు చెప్తున్నాడు చూడండి చాలా మటుకు దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తాడు కానీ మీరు తప్పులు చేశా అనేది ఉగ్రత అయితే భయంకరంగా మీద వచ్చి కాల్చని మాత్రము ఎవరు తెలుసుకోరు అనమాట తెలుసుకోరు ఇలాంటిది ఎవరు అంత చెప్పారనమాట అంటే ఇట్లా వాక్యం కఠినంగా అనిపిస్తుంది కాబట్టి అలాంటిది చెప్పరు చాలా మంది ఏం మనం చాలా వరకు మనం అంతా ఏమనుకుంటాం అంటే మనం ఓదార్పు గురించి ఓదార్పుకి సంబంధించిన వాక్యం చెప్తాం చాలా మట్టికి కదా ఓదార్పుకి ప్రేమకు సంబంధించిన వాక్యం చెప్తాం కానీ మీరు ఈ ఉంటే ఇంత భయంకరంగా మీకు స్థితులు ఇట్లా మారిపోతాయి అనమాట చెప్పడానికి ఏ ధైర్యం చాలా చాలా మట్టికి ఇట్లా చెప్పాలంటే కూడా ధైర్యం కావాలి కదా హెచ్చరించాలంటే నాకు అయితే నాకు ఇలా హెచ్చరించడం నాకు ఇష్టం ఉండేది నేను కూడా ఓదార్పు వాక్యం చెప్పాలనుకుంటాను దేవుని ప్రేమ గురించి ప్రకటించాలనుకుంటాను కానీ ఏది ఇట్లా చెప్పవలసి వస్తుంది అదే దేవుడు బయటపడాల్సిన మనము ఇట్లా నేను చెప్పవలసి వస్తుంది కానీ నాకు అసలు ఇట్లా హెచ్చరిక వాక్యం ఒకరిని హెచ్చించి చెప్పాలనేది నాకు అసలు ఉండదు కానీ దేవుడు ఎందుకంటే నాకు ఇలా హెచ్చరించే వాక్యం ఇస్తా ఉంటాడు చాలా మటు దేవుని దేవుని యొక్క ప్రేమను చూపించే వాక్యం కూడా ఉంటుంది కానీ అది దేవుడు కానీ వాళ్ళకి అది చెప్పుకోబడతారు కానీ మనం కొందరికి మనకైతే వాళ్ళకి హెచ్చరిక వాక్యం దేవుడు ఇచ్చినప్పుడు హెచ్చించడానికి ఖచ్చితంగా మాటకి లోబడి మనము మనము చెప్పాలి చెప్పకపోతే కదా అయితే చెప్పకపోతే ఎంత తప్పు కదా తప్పించుకోవడానికి వీలు లేదు కదా దేవుడు చెప్పే ప్రతి మాటని మనము ధైర్యంగా చెప్పాలని అంటున్నారు దేవుడు అందుకు కాబట్టి ఏ జో మనతో దేవుడు మాట్లాడుతుంది కదా మనమైతే చేయమని ఇతరులు మనకు అనేదుట్టు చేస్తూ ఉంటారు కదా కదా అది మనము వాళ్ళకి తెలియపరచాలన్నమాట కదా మీరు ఇట్లా ఉండాలి ఇట్లా జాగ్రత్త పడిన ఇట్లా ఉండండి లేకపోతే దేవుని వివరిత చూడండి ఇంత భయంకరంగా మీదికి వస్తుంది ఆనాడు విజయాల ప్రజలు మీదకి వచ్చింది వివరత దృష్టాంతరంగా మనకి దేవుడు మరి ఈ రోజు మరలా మనకి చెప్పించడం మనకు జ్ఞాపం కాబట్టి మీరు నా విధంగా చేయకుండా కదా జోలికి పోకుండా దృష్టిని సృష్టించిన దేవుని ఆరాధించండి కదా మిమ్మల్ని బానిసత్వం నుంచి మరణ నుంచి ఒక పాపని ఉడికి నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుని ఆరాధించండి ఆయనని మీరు హద్దుకొని జీవించండి చెప్పాలి మనం కదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి దేవునికి వాదనాలి నేను వాక్యం దీనికి ప్రార్థిస్తున్నా స్తోత్రమయ్యా పరిశుతులకు మహోన్నతులకు సర్వశక్తి మంతులకు దేవా అతి శ్రేష్ఠులు గొప్ప దివా మా మా తండ్రి నీకు స్తోత్రాల గొప్పతాన్ని ఏడుసే ప్రతి వాక్యను బట్టి నీకే బందండి మీరు బయలుపరిచిన వాక్యను గొప్ప అయ్యా ప్రభాన ఎంతో ప్రభాతాన్ని అయ్యా మాకు ఈ రోజు మాకు జ్ఞానం వచ్చింది గొప్పతాన్ని దివా మేము మేము మాకు వివేకం కలిగేటట్టు మీరు చెప్పినారు దాన్ని మరలాది వయసు బాబా ఒకవేళ ఏదైనా విగ్రహంగా మేము పెట్టుకుంటే మమ్మల్ని క్షమించిన వాటిని మేము తీసేసిన మామాల నుంచి మేము అబ్బాని విగ్రహంగా బాబా దేవాణాన్ని మేము వాటిని అనుసరించుకుంటాం తని ప్రభావ మీరు మా దేవుడు మా తండ్రి అయా మమ్మల్ని క్షమించని పోతని మాలో ప్రతిభుడు తీసని పోతాను ఎవరైతే పోతాన్ని మరి వాటిని పెట్టుకొని పోగా తను మీకు విసుగు పుట్టిస్తున్నారు మీకు ప్రభావ కోపం పుట్టిస్తున్నారు తని వాళ్ళకి మేము తని మేము చెప్పులు సహాయం మాకు దయచండి బాబా తని కనుకరించని ప్రభావ వాళ్ళని కూడా వందనలు రాజా దేవాది దివా ప్రభానికి స్తోత్రం తని రంచా బాబా ఈ రోజు ప్రభావం మనందరినీ సజీవ లేఖలో పెట్టినంత దివా ప్రభా శత్రు చేతి నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ప్రతిరోజు మిమ్మల్ని కాచి కాపాల్సి తప్పిస్తున్నందుకు నీకు వందనాలు బాబా నీకు స్తోత్రమైన ఈసా అందరికైనా శత్రుచేత బాబా మరి శత్రులకు అప్పమించే తండీ బాబా మీ ఉగ్రతకు పాత్రలు ఎంతో నశించిపోయే స్థితిలో ఉన్నారు పాన్ని అయ్యా వాళ్ళందరూ మేము విడిపించలేమని మాకు నైనా మీ కృపా కానీ ఇక్కడ మేము పొందుకుల మాకు సహాయపడింది దేవానికి చూసినాం అయానికి వంద నెలలు చెల్లిస్తున్నాం బాబా ఇక్కడ చెప్పబడిన వాకే బాబా ఎవరికైతే ఇది అందంలోకి అందులో నీ కృపా సహాయం ఇచ్చింది తండ్రి భగవాన్ని మారు మనిషి పొందులో అయినా మీ ఎవరైతే మారు మనిషి బాబా అక్కడ చెప్పినట్లు ఆ నశించిపోతారని అంటున్నారు అయా మారు మనిషి పొందడం మనకి మారు అయా నీ ఒక భయభక్తిలో ఉన్నామని అనుకుంటూ రేరే వాటిని తెచ్చుకొని ఉంటే ప్రభాతాన్ని అయ్యా అలాంటి వారు అభ్యర్థమైన వాటిని విడిచిపెట్టి బాబా నిన్ను హద్దుకొని ఉండేలాగిన ప్రభాతని అయా తని దర్శించని మాట్లాడి నేను తట్టు దేవా ఈశ్వరు బాబా అయా భయంకరమైన దినాలనున్నాం ప్రభావ ఎక్కడ చూసినా అల్లరిచి బాబా తన బాబా ఎక్కడ చూసినా తని ప్రభాతని అయా ఉన్నాం తను మేము ఈ విధంగా తని బాబా లోక మర్యాద చొప్పున మేము ఉండదు ప్రభా తని మనుషుల యొక్క బట్టి మేము నడుచుకోకపోతే మీ ఆజ్ఞులకు మీ మాటకు మీ వాక్యానికి లోపలు నడుచుకునేలాగనవు తండండియా మమ్మల్ని ఆశీర్వించి దీవించనైనా మీ మార్గంలో నడిపించనైనా ప్రతి బానేత నుంచి విజ్ఞులకు దయచేయండి శ్రీ ప్రభా అయా అధికారం దయచేయండి ప్రభావ దేశం సింహాసనం ఏంటి ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి అయానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి అయా స్థుతిగనత మహిమ ప్రభాములకి పలుగున్నా కదేవా అయ్యా మా తల్లి మీరు రాకడైతే మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోవాలి ఈ సిద్ధిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి రేణుక సిస్టర్ కి భుజం నేపు ఉంది దేవుడు స్వస్థపరచాలి సేవలు ఇంకా వాడపడాలని ప్రార్థించండి జాన్ బ్రదర్ పరిశుద్ర బ్రదర్ రవి బ్రదర్ ఈ ముగ్గురు ప్రార్థించండి జాన్ బ్రదర్ మీరు స్టార్ట్ బ్రదర్ పరిశుద్ధరా బ్రదర్ మీరు స్టార్ట్ చేయం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కనికి రంగుల దేవ ప్రభా మీ ఘనమైన నా మనకి స్థుతులు స్తోత్రంగా చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు ప్రోభ మమ్మల్ని కాచి కాపాడడానికి వందనాలు తండ్రి సాయంకరకాల సమయంలో సన్నికులు గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రోభ రాతం ద్వారా పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించడానికి నా తండ్రి నైను మీ స్వరం వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేసిన పరిచయం దీవించండి ఆశీర్వదించండి ఎత్తబడిన ప్రతి మాట ప్రోభ మీరు మీరు కట్టి ఫలింపచేయండి మీకు ప్రీతికరంగా మేము జీవించడానికి ప్రభా సహాయపడండి ప్రాముఖ్యంగా తండ్రి సమయంలోనైనా నేను మీద అవసరాలు రేణ్ బట్టి నేను మీ పాదాలు చెంతా మొడపెడుతుంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి నైనా తను భుజం నొప్పుతున్న ప్రభావ బాధపడుతుంటుండగా ప్రభావ మీ గాయపడిన హస్తంతో ముట్టండి తాకండి యశు క్రీస్తు నమ్మముల తండ్రి సంపూర్ణ స్వస్థత విడుదల ప్రభావ యసు క్రీస్తు నమ్మంలో తండ్రి నేను ఆటంకిస్తున్న ప్రతి చక్కటి దురాత్మనం దగ్గర శక్తి లేకరిస్తున్నాం మిమ్మల్ని తండ్రి లైఫ్ పరుస్తున్నాం ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి మీ స్వస్థపరచండి శక్తిని అనుగ్రహించండి బలంను అనుగ్రహించండి నా ప్రభావ తండ్రి మీ ఆత్మతో నింపండినైనా ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యం నుంచి సంపూర్ణంగా విడుదల చేయించండి తండ్రి మీ శక్తి మీ బలంతో నింపినైనా మీ నామానికి మయమకరంగా తండ్రి మీ సేవలో వాడబడినట్లుగా సహాయపడండి కృపగల తండ్రి నాయన ఆత్మీయంగా విశ్వాసం మరింత బలపరచం మీ కొరకే గొప్ప సాధనంగా తండ్రి మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడో ప్రభావ నువ్వు సమస్తము జరిగించగలిగిన దేవుడో తండ్రి నా ఎండ నికలను కూడా జీవింప చేయగల దేవుడు మూడైన మూడు మూడు బారిన జీవితాలను కూడా ప్రభావ నువ్వు చేయగలిగిన గొప్ప దేవుడో తండ్రి నాయన సమస్తము జరిగించగలిగిన గొప్ప దేవుడో ప్రభావ కాబట్టి తండ్రి నీ పాదాల కింద మొర పెడుతున్నావు ప్రభావ గొప్ప కార్యం జరిగించండి అద్భుత కార్యం జరిగించండి స్వస్థపరచండి సాక్షిగా మీ నామానికి మయంకరంగా మీ పరిచయలో వాడుకోమని కుటుంబానికి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి మీరు కావాల్సిన ప్రతి అవసర తగ్గత మీ మహిమక్షరంలో తీర్చమని మీ అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించబడుకుంటున్నాను తండ్రి స్వప్న సిస్టర్ మీరు ప్రార్థించండి రేణుక సిస్టర్ గురించి మరి రేణుక శిష్టం నుంచి ప్రార్థన పని మీ సంధ్యలో కొదేవా అయా ప్రభా శిష్ట స్వస్థపరిచకపోతుంది ఆ భుజాల నొప్పి నుంచి విడుదల కలిగించని దేవా అయానికి స్తోతితో ఇబ్బ అయా ఇంకేము సమస్యలో అనారోగ్య సమస్యలు కానీ వాళ్ళన్నిటి నుంచి విడుదల కలిగించలేకపోతుంది సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం చేయించకపోతుంది అయా తన కుటుంబం దొరికినైనా నీ కాపుదలు రాయించినైనా నీ అగ్నికాంచబోతుంది శిష్టం మీ సేవలో వాడుకొని బలపర్చనైనా శక్తితో నింపని దేవాబా ఇంకా అయిపోతాండి మరి అనారోగ్య సమస్య ప్రతి ఒక్కటి తీసేయమని స్వస్థపర్చు వాడో తని స్వస్థపరిచే బాబా ఏ డాక్టర్ స్వస్థపరిచకపోతా గొప్ప వైద్యుడాది వైసా సిస్టర్ ని ముట్టని స్వస్థపరిచని పోతాన్ని తీర్చండి స్తోత్రం ఇస్తూ బాబా దానికి బంధన లేదా తన తన పితృ అంతటిని మీరు ఆకర్షిత పరచుకొని బాబా ఈసుక్రీస్తు పరిష్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థించ పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవాసు ప్రభానికి ఎంతో వందలైనా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మేము ప్రార్థిష్టమైనా నా దైవ నా తండ్రి రేణు ప్రార్థన విషం అయినా సన్నిధి మేము తీసుకొస్తుందిగా ప్రభావ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకునేనా మీకు ఒక మహా కనికరమ కృపను అనుగ్రహించండి కలువలి శిలలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ అక్క భుజ నొప్పి ఆ నొప్పి తెలిన ప్రతి దురాత్మని ఏసు సంపూర్ణ హీలింగ్ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు నామమున ప్రవ్వా తల్లి నుంచి అరికాల వరకు ప్రవ పత్తి అవయానికి ప్రవ్వ మీకు జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం సమృద్ధికరమైన జీవం వేయటానికి మీరు లోకానికి వచ్చిన నైనా అది మీ బిడ్డలకు కాబట్టి మీ రక్తంలో కడగబడిన బిడ్డ ప్రవ్వ నైనా నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కనికరిని చూపించామని ప్రార్థిస్తాం తల నుంచి అరికాలకు పతి అవయానికి ప్రవ సంపూర్ణమైన జీవముని స్వస్థత అనుగ్రహించని ప్రవ నూతనంగా మీరు అభిషేకించండి ప్రవ నా దేవా పరిషత్ ఆత్మ ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి నా దేవ నా తను మీ పరలోకు జ్ఞానం చేతి నింపండి తండ్రి తన హృదయాలచే మీరు తీర్చండి నైనా హిశయానికి ఎంతో వర్ణాలు చెల్లిసిన మీరు అక్కడ తొరగంది సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా అరీతిగా బలమైన సాధన మీ సేవలు వాడుకొని సంపూర్ణ హీలింగ్స్ వస్తా అనుగరించి మీ మయమర్థం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి సర్ప్రైజ్ రాడ్ అందరికి ఇవ్వండి కృపా నాదివా మనకేపీస్టర్ ని వాళ్ళ కుటుంబం వాళ్ళ బిజినెస్ తో నా దివా మన ఎగ్వెంప చేసే ప్రతి ప్రార్థన అంశాలు ఉన్నాయి వాళ్ళ లిస్ట్ లా వాళ్ళకి సదాకారం మనందరితో ఉండు కాక ఐ మీన్స్